దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం సాయంకాల సమయంలో మరి దేవుడు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవునికి వంతో వంద స్తోత్రాలు ఆయన నామకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను మరి వచ్చిన మీ మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ వందనాలు చెల్లిస్తుంటున్నాను మరి దేవుడు ఈ రీతిగా మనం సమకూర్చి ఆయన నామానికి మహిమ పరచుటకు ఇచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞతలు అర్పిస్తూ ఈ వాక్యం ద్వారా పాటల దేవిని దేవుని మహిమపరిచి ప్రార్థన ద్వారా మరి దేవుడు మనతో ఏం మాట్లాడి మరి మన హృదయాలను సరిచేసుకునేటకు సహాయము మనకు అనుగ్రహించదుగాక ప్రార్థన మనము ఈ యొక్క ఆరాధనను స్టార్ట్ చేసుకుందాం నేనే ప్రార్థిస్తాను స్తోత్రమునైనా పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా అయా మరి నడిచిన దినమంతా కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచి నాయన మమ్మలను సజీవులెక్కలు ఇక్కడ సమకూర్చిన విధానాన్ని బట్టి దేవ స్థుతులు చెల్లిస్తుంటున్నాము నాయన అయా ధన్యత ఎంతో మనకి లేకపోయింది మాకు ఇచ్చినందుకు స్థుతులు నా తండ్రి ఈ రాత్రికాల సమయంలో నాయన పాటల ధర ఏమి పొందండి మా ప్రార్ జవాబు దయచేయండి వాక్యంతో మీరు మాతో మాట్లాడండి ప్రభావ మా జీవితాలను మేము సరిచేసుకోవాలా వాక్యంలో నిన్ను చూసి మా జీవితాలను మేము సరిచేసుకొని మీ సాక్షులుగా ఉండేటకు మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ వైజాడు దీపాశిష్ట మీరు పాట పాడండి ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు నాయనా మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా ఎలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా ఎలాంటి స్నేహితుడు నా ఏసితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా ఎలాంటి స్నేహితుడు లేకుండా ఏమి పొందకుండా ప్రేమ చూపు వారు లేరు లాభమేమి పొందకుండా ప్రేమ లోకమందునా నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సెలవయాగము నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సెలవయాగము ఎవరైనా ఉన్నారా ఎటైనా బున్నారా. ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఉన్నారా ఏ నా స్నేహితుడు నాయ సయ్యాలీ నా మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు నాయసలా దీ నా మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎజటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు అంతస్తులు లేకుండా అరహతలు చూడకుండా జతకోరు వారు దొరకరు ఎంత వెతికినా అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతకూరు వారు దొరకరు ఎంత వెతికినాకుండా నా కోసము చూచుకోకుండా నా కోసము మహిమనంత వేడినావు ఏమి చిత్రము ఎవరైనా ఉన్నారా ఎజటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు నాయ సయ్య లాంటి నా మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు నాయ సయ్యలాంటి నా మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా వున్నారా ఏచటైనా వున్నారా ఎలాంటి స్నేహితుడు స్వార్థమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు కోరువారు ఎవరు విశ్వమందున స్వార్థమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు ఎవరు విశ్వమందున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 య్య నా మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు నాయ సయ్య లాంటి నా మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన స్నేహితుడు ఎవరైనా ఉన్నారా నడిపింది సార్ పరిశుద్ధ వండ్రి సర్వనతురగు మా దేవ మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకొని ఉన్నాం ఈ యొక్క దినమంతా మీ సాయం చేత నడిపించడానికి మీకు వననాలు ప్రభు తిరిగి మీ సన్నిధిగా నడిపించిన మీకు ఎంతో కృతజ్ఞతలు తండ్రి ప్రభు మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి ప్రభావ మేము ఇక్కడ బలహీనతంగా ఉన్న ప్రభావ ఆ మరి విజయం పొందాలా మేము బలవంతులంగా తయారు కావాలా మీ సాయం తప్ప మాకు వేరే మార్గమే లేదు నేను ఓ ప్రభు మీ వాక్యం చిత్త మమ్మల్ని తండ్రి శుద్ధీకరించమని ప్రార్థిస్తాం మా నడకడ మన ప్రవర్తన అన్నింటిలో ప్రభావ మీ యొక్క పరిశుభ్రత మాకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం మాతో మాట్లాడండి ప్రభా ఆచార జీవితం నుంచి మమ్మల్ని బయటికి లాక్కారండి పబ్బుల నుంచి బయటికి లాక్కారండి లేకపోతే దాన్ని దుస్థితి మాకు పడుతుందని మీరు అనేక పర్యాలు హెచ్చరించినారు కాబట్టి బహు జాగ్రత్తగా మేము మమ్మల్ని మేము పరిశీలించుకోవాలి ఈ వాక్యం ద్వారా కాబట్టినైనా ఈ వాక్యం చేత శుద్ధీకరించబడ్డ జీవితాలు కలిగి బహు భయంతో వణుకుతో ప్రభావ మీ యొక్క సేవల్లో మేము ముందుకు పోవాలని అయినా అటువంటి జీవితాన్ని మాకు అందరికి అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాము ముఖ్యంగా ప్రభావ ఇందులో పాల్పొందుతున్న వారు అందరి జీవితాలలో తన మళ్ళీ నూతన కళ అద్భుతాలు జరిగించండి స్వస్థతలు జరిగించండి మీ మాదాన్ని నిలబెట్టుకోండి ప్రవ్వా వారి కుటుంబాలలో శాంతి సమాధానం అనుగ్రహించండి ఇంకా రక్షణ అనుభవం లేని వారందరికీ రక్షణ తెచ్చేయండి బల నెతలు ఉన్న వాళ్ళందరికీ బలం అనుగ్రహించండి మీరు అక్కడితో సమీపంగా ఉంటుండగా ఎంతవరకు సిద్ధపడాలా అనేక సిద్ధపరచాలా అటువంటి పరిచర్లు మనం నడిపించమని ఏసు క్రీస్తు పరుషులను ప్రార్థిస్తున్నాం నండి చాలా కాలం నుంచి మనము నాజీరు చేయబడ్డ జీవితం అన్న అంశం గురించి ధ్యానిస్తా ఉన్నాము ముఖ్యంగా మన సేవా పరిచర్యలో సాధారణంగా అనేకలని బోధకులుగా కావడం బహు కష్టం ఎందుకంటే తీర్పు బహు భయంకరంగా ఉంటుంది కానీ నువ్వు బోధకునివి కాకపోతే మనుషులని హెచ్చరించలేవు మనుషులని బలపరచలేవు మనుషులని ప్రభుచింతంగా నడిపించలేవు కాబట్టి జాగ్రత్తగానే వీటన్నిటిని పరిశీలించుకుంటూ మన జీవితాన్ని ప్రభు సమర్పించుకుందాం కాబట్టి నాజీరు చేయబడ్డ జీవితం గురించి మనం కొన్ని ఆల్మోస్ట్ నేను ఒక సంవత్సరం నుంచి మనం ధ్యానిస్తూనే ఉన్నాము అయితే నాజీలు చేపడ్డ జీవితంలో ఐదు దశల వారిగా ఆ ఆ జీవితాన్ని మనం చూస్తా ఉంటాం మొదటిదిగా రక్షణ అనుభవము రెండవదిగా స్వీయ జీవితము అంటే ఉపేక్షించుకున్న జీవితం రెండవ దశ బహు ప్రాముఖ్యమైంది ఎందుకంటే రక్షింపబడినాక నేను నువ్వు ఉపేక్షించుకోకపోతే నీ శరీరాన్ని వాడుకుంటాడు దుష్టుడు అప్పుడు నువ్వు బహు భయంకరమైన రోగాలతోని కష్టాలతోని శమలలో ఇరుకు పడుతూ కాబట్టి నాజీరు చేయబడ్డ జీవితం అంటే రక్షణ పొందిన దినం నుంచి మొదలుకొని చివరి వరకు నువ్వు ప్రత్యేకింపబడ్డ జీవితమే నాజీరు జీవితం అంటే అర్థం అది కాబట్టి ప్రత్యేకింపబడి ఆయన కొరకు సమర్పించుకొని జీవించడము తర్వాత ఏలోక మాలిన్యం నుంచి దూరంగా నువ్వు పారిపోవాలా నాజీరు చేయబడ్డ జీవితంలో నీ ప్రవర్తన నీ నడవడి ముఖ్యంగా నీ మాట తీరు ఆ విషయాల మటుకు అందుకని నాజీరు చేయబడ్డ జీవితానికి సంబంధించిన విషయాలు మనం కొన్ని ఆల్మోస్ట్ నేను అనుకుంటే ఒక సిక్స్ సెవెన్ మంత్స్ మనం ధ్యానిస్తూనే ఉన్నాము అయితే ఈరోజు ఒక లాస్ట్ స్టేజ్ ధ్యానించే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు ఎందుకంటే నాలుగు దశలు గురించి మనం ధ్యానించినాం గతంలో నాజీరు చేయబడ్డ జీవితము నాలుగు దశలుగా మొదటిదిగా రక్షణ అనుభవము రెండవదిగా స్వీయ జీవితము లేక ఉపేక్షింపబడ్డ జీవితము మూడవదిగా యాగభూరితమైన జీవితము నాలుగవదిగా సేవా జీవితము ఐదవదిగా దాసుని జీవితం కాబట్టి ఈ దినము దాసునికి సంబంధించిన జీవితాన్ని పంచి నేను కొంత క్లుప్తంగానే మీ పంచుకుంటాను ఎందుకంటే నాకు అవకాశం లేకుంటే నేను చాలా దూరం నుంచి డ్రైవ్ చేసుకుంటా వస్తున్నాను కంప్లీట్ అలిసిపోయిన శరీరం కానీ ఇది ప్రభు వల్ల కలిగిందనే నేను నమ్ముతాను ఎందుకంటే మనుషుల వల్ల ఏది కూడా కలగదు నాకు తెలుసు అయితే అలసట బలహీనత శరీర నియమాలు ఆత్మసిద్ధంగానే ఉంటుంది కానీ శరీరం బలై మన తెలుసు మనకి కానీ మనం అనేక పర్యాలు మన శరీరాన్ని ఛేదించుకొని ముందుకు పోతూ ఉంటాం మన గ్రూప్లో ఎవరైనా కానీ నేను గమనించిన అవకాశం ఇచ్చిన అంటే ఎటువంటి కష్టాలున్నా కానీ కాంప్రమైజ్ కార్నట్టు ముఖ్యంగా పరిచయకు పొమ్మంటే సేవ చేయడానికి పొమ్మన్నప్పుడు ఎటువంటి షడ్డులు ఎటువంటి నెపంలు చెప్పకుండా వెళ్ళిపోతా ఉంటారు అది ఎంత దూరమైనా గాని వ్యక్తిగత సమస్యలున్నా ఎటువంటి న్యాయమైనగా కారణాలున్నా గానీ వాటన్నిటినీ సాక్రిఫైజ్ అంటే త్యాగం చేసుకొని పరిచయ కొరికి పోతారు ఎందుకంటే అందు కదా మనం ఈ లోకంలో ఇంకా బ్రతికొంది ముఖ్యంగా సేవపరచరున్న వారు స్వార్థానికి బహుదూరంగా ఉంటారు శరీర కోరికలకి బహుదూరంగా ఉంటారు ముఖ్యంగా పూటి కూటి కొరకు జీవించే వాళ్ళం కాదు మనం కాబట్టి సమస్తాన్ని వెంటకు ఎంచుకుంటాం బాధ్యతలు నిర్వర్తించాలా ఎందుకంటే కుటుంబాలు ఉన్నాయి వాటన్నిటి పట్ల మనం మన బాధ్యత నిర్వర్తించాలా కానీ వాటన్నిటికంటే బహు ప్రాముఖ్యమైంది ప్రతి విషయంలో నువ్వు ప్రభుకి ప్రాధాన్యత ఇస్తున్నావా అక్కడ చాలా మంది తప్పిపోతా ఉంటారు చాలా మంది ఒకరు ఇద్దరు కాదు చాలా తప్పిపోతా ఉంటారు అందుకే నాజీరు చేయబడ్డ జీవితంలో సంసను లాగా నిర్లక్ష్యంగా జీవించద్దు చేయబడ్డ జీవితంలో ఇస్రాయల్ దేశం మీద రాజుగా ఉన్న సౌలు వల్లే నిర్లక్ష్యంగా జీవించడానికి వీళ్ళేది అట్లా అనేక మంది నాజీరు చేపడ్డ జీవితాలే బిలా చేయబడ్డ జీవితమే ప్రత్యేకింపబడ్డ అది ఏంది మహా నాకిప్పటికి కూడా ఆశ్చర్యం ఏంటంటే బీలాము ఎటువంటి గోత్రం నుంచి వచ్చినా తెలుసా ఏషావు సంతతి యదోమీయుడు ఎవరు తెలియదు ఈ కానీ ఏషావు సంతతి చెప్పింపబడిన సంతతిల నుంచి దేవుడు ఒక ప్రవక్తను ఏర్పరచుకుంటే ఆయన పిలుపుకి పిలుపుని నిర్లక్ష్యం చేసుకున్నాడు కదా బీలాము బాధ వాటి గురించి ధ్యానిస్తా ఉన్నప్పుడు ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నాడే బీలాము మన తెలంగాణ భాష చెప్పాలంటే కుక్క చావు చచ్చిండు చివరికైనా ఎవడో ఎవడో బాణం విసురితే అది తగిలి తచ్చుకొని కూచుకొని చనిపోయిండు చాలా బాధాకరం అనిపిస్తుంది దాన్ని అట్లా ఎంతోమంది ఉన్నారు కదా నాజీరు చేయబడ్డ జీవితంలో నుంచి బయటికి వచ్చేసి మరణించిన వాళ్ళు ఎంతమంది బైబిల్లో ఇస్కరియో యూధ నాజీరు చేపడ్డవాడు ప్రత్యేకింపబడి పిలబడ్డవాడు అదే రీతిగా అననీయస పిల్లలేదు ప్రత్యేకింపబడి పిల్లబడ్డవాడు దాని తర్వాత మిగయా సమకాలీకుడైన సిద్కియాజకుడు యాజకుడు చనిపండ లేదా ఎవుడు బాణమేస్తే తగిలి చనిపండు యుద్ధంలో కాబట్టి నాజీలు చేపడ్డ జీవితంలో ఒక డేంజర్ ఏందంటే నువ్వు ప్రభు కొరకు ప్రత్యేకి తీర్మానించుకొని జీవిస్తూ నువ్వు మళ్ళా తిరిగి ఈ లోకం తట్టు తిరిగిన వరకు బహు కష్టం అన్నట్టు ఎందుకంటే ఈ లోకము వాని ఆధీనంలో ఉంది వాని చేతుల నుంచి నువ్వు లాక్కోవాలనే ఎన్నిసార్లు మనం చెప్తా ఉంటాం ఇది వాని ఆధీనంలోనే ఉంది అది అబద్ధం అని తెలుసు మనకి కానీ ఈరోజు వాళ్ళు నువ్వు సత్యాన్ని అది దాని మీద విజయం ఇచ్చి నీ చేతిలో దేవుడు ఇప్పుడు నువ్వేం చేయాలా యహోషువా అంటున్నాడు ఇసలతోని మనం ఇంతకాలమైంది పాలు తెల్లు ప్రవంచ దేశంకి వచ్చి ఇప్పటికి కూడా మీరు ఇంకా మీ స్థలాన్ని మీ మీ యొక్క స్థలాలన్నీ ఆక్రమించుకోలేకపోయినారే నిర్లక్ష్యమైన జీవితం తిని తాగి సుఖించే జీవితం వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్న ఇసల్పదులు యోషం అంటే ఇంకా మీరు ఇట్లనే ఉంటే అప్పటికి కణనీయులు అప్పటికి ఫిలిస్తీలు అప్పటికి వాళ్ళు అంతా వాళ్ళ సంతానం అందుకు తర్వాత శాశ్వతర్వాత వాళ్ళు బహు కష్టాల పాలైనరు ఇసాల్ పదులు కణనీయులతోనే కాని ఫిలిస్తీన్లతోనే కాని అమోనీలతోనే కాని బహు హిత్తియుడు ఊరియా భార్య కదా యాశ్వకాలంలో హిత్తిలని నిర్మూలించకపోవడం వలన ఖచ్చితంగా దావిద్రాజుకి సమస్య ఏర్పడిందే ఆయన పాడిపోవాల్సి వచ్చిందే సరే హిత్తిరాలు అయితేంది ఎవరైతేనే ఉంది దావిద్రాజు కూడా తప్పు పని చేసిన వాడే కదా నాజీరు జీవితమే కానీ పశ్చాత్తపడి సమస్యలు కూడా కానీ సౌలు పశ్చాత్తపడలేదు అననీయ సభ్యులు పశ్చాత్తపడలేదు చిన్న ప్రవక్త నాజీరు చేయబడ్డవాడు అనవసరంగా సింహం చేత ఒక ప్రవక్త యూరోబామ్కి వ్యతిరేకంగా ప్రవచించినవాడు కాబట్టి ఈ నాజులు చేయున పడ్డ జీవితంలో నిన్ను నువ్వు బహు జాగ్రత్తగా కాపాడుకుంటా ప్రభుకి సమర్పించుకొని సులువ జీవించగలిగితే నీకు ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు ఏర్పడస్తాడు ఆత్మీయ ప్రపంచంలో నిన్ను ఒక అధికారిగా నిలబెడతాడు నిన్ను ఒక ప్రధానిగా నిలబెడతాడు అప్పుడేమైతే తెలుసా ప్రధాన దూతలు వాళ్ళందరూ నీకు విధేత చూపించాల్సి వస్తారు నువ్వు చెప్పినట్లు వారు వినాల్సి వస్తుంది దుష్టాత్మలు ముఖ్యంగా ఆకాశ సమూహములు ప్రధానులు అవన్నీ దురాత్మలు నీకు నీ అధికారానికి లోపడాల్సి వస్తుంది నువ్వు చెప్తే అవి మనిషి విడిచిపెట్టిపోతాయి కానీ నీకు అటువంటి ప్రాధాన్యత రావాలంటే తర్వాత ఆత్మీయ ప్రపంచంలో ప్రభు నీ పేరుని ప్రకటించాలా ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను సంతోషించినను మాట గైకుణ్డు అని ఎట్లయితే ఏసుల గురించి సృష్టికి ప్రకటించు తండ్రి అట్లనే నీ పేరు కూడా ప్రకటించాల ఆత్మీయ ప్రపంచంలో అందుకొరకు నువ్వు ఎంత ప్రయాసప్రాదో నీకు తెలియదు ఇంకటి ఇటువంటి బోధ ఎక్కడ లేదు చర్చ స్థలలో నీ పేరు ఆయన ఆత్మీయ ప్రపంచాలలో సామ్రాజ్యాలలో ప్రకటించాల ఏంటంటే ఈయన నా ప్రియకుమారుడని నీ గురించి అప్పుడేమవుతుందంటే ఆ ఆత్మలన్నీ నీ మాట వింటాయి కొన్ని ఆత్మలు ఏ దయాలు ఎవరిని పట్టుకున్నాయో నువ్వు నిలబడ్డప్పుడు నేను పలాని వ్యక్తిని ఆత్మీయ ప్రపంచంలో నా పేరు ప్రకటించబడింది నా పేరు ఫలానిది అని నువ్వు చెప్పినప్పుడు అది గజ గజ వనికి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఎందుకంటే వాటికి తెలుసు న్యాయ నిబంధనలు మనుషులకే తెలియదు బైబుల్లో కొన్ని న్యాయ నిబంధనలు ఉన్నాయి ఆత్మీయ ప్రపంచంలో అవి వినక తప్పవు అధికారులకి ఇక్కడనే అధికారులకు తిరుగుబడతనం చేస్తారు మనుషులు గాని ఆత్మీయ ప్రపంచాల మటుకు ఏ ఆత్మలు పెద్ద ఆత్మలకి తిరుగుబడతనం చేయవు భయపడతనట్టు అధికారం అంటే చాలా ఇంపార్టెంట్ దైవం దృష్టిలో అని కాబట్టి నాజీరు చేయబడ్డ జీవితానికి సంబంధించిన ఈ మైపుని నేను ఈరోజు చూపించడం ఆశపడుతున్నా ముఖ్యంగా ఒక రివ్యూ అంటాం కదా లేక గతంలో ఏమేమి ధ్యానించడమో వాటన్నిటిని మనము చూస్తూ ఉంటాము మొదటిదిగా రక్షణ అనుభవం నాజీరు చేయబడ్డ జీవితంలో మొదటి అనుభవం రక్షణ అనుభవం ఇంగ్లీష్లో శాల్వేషన్ అంటాము అయితే రక్షణ అనుభవము మనకు తెలుసు ఎన్నో విషయాలు మనం చూసినాం ఇంతకుముందు ఎప్పుడు వినయ్ కూడా చూసినాం మనం ఉదాహరణకి చాలా మంది తెలుసు యోహాన్స్ వార్త మూడో అధ్యాయంలో మనం చూస్తా ఉంటాము పదహారవత్సరంలో ఆ రక్షణానుభవం గురించి దాని మన ప్రభు నికోమ్ మాట్లాడుతున్నది దాని తర్వాత మాట్లాడుతుంది ఆ నటానియల్ తో మాట్లాడిన విషయాలు వీళ్ళందరికీ రక్షణానుభవం బహు ప్రాముఖ్యమైంది సమరయ స్త్రీతో చెప్తున్నాడు రక్తస్రావం రోగం గల చెప్పిండు ఆ అట్లని యాయురు కుమార్తెతో అక్షణ రూపం బహు ప్రాముఖ్యమైంది అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ అని మనకు తెలుసు యోహన్ సువార్తలు చూస్తాం కదా ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు పర్లోక రాజ్యము చూడడు కానీ ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించే కానీ పర్లోక రాజ్యంలో ప్రవేశించాడు అన్నాడు అదే అధ్యాయంలో మూడో అధ్యాయంలో యోహన్ సువార్త మూడో అధ్యాయం ఎంత పవర్ఫుల్ అధ్యాయం అంటే మూడు విదాల జన్మ నూతన జన్మ అనుభవం గురించి అక్కడ ప్రకటించాడు అంటే కృతగా జన్మించడం అనేది మూడు దశల వారీగా అక్కడ చూపిస్తా మొదటిదిగా క్రొత్తగా జన్మించాలా ఫస్ట్ పాయింట్ అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టి రావాలా దానికి స్వస్తి చెప్పాలా కృత జీవితాన్ని ఆహ్వానించాలా రెండవ దశలో నీటి మూలంగా జన్మించాలంటే ప్రతిరోజు వాక్యం అనే వాక్యం చేత స్నానం చేయబడ్డ జీవితం అంటాడు కదా హెబుల్ నిర్మలమైన ఉదకం చేత స్నానం చేయబడ్డ జీవితం మనది కాబట్టి ఆ అనుభవం గుండా మనం అందరం పోక తప్పదు దాని తర్వాతనే వచ్చేది ఆ అగ్నిచేత లేక ఆత్మ చేత కాబట్టి మొదటిదిగా మారు మనసు పొందడం కొత్తగా జన్మించడం పాత జీవితాన్ని విడిచిపెట్టడం రెండవదిగా వాక్యం చేత శుద్ధీకరించబడడం అదొక రెండవ జన్మ అనుభవం మూడవదిగా ఆత్మచేత జన్మించాల అంటే నువ్వు ఆత్మీయంగా మారాలా శరీరాన్ని విడిచిపెట్టాలా అది నీ వల్ల అసాధ్యం కాబట్టి అది దేవుని యొక్క ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది అయితే నిన్ను నూతనంగా మార్చుకున్నాక నిన్ను నూతన పరిచయాక నిన్ను ఉజ్జీవింపజేసి నిన్ను ముద్రించుకొని విమోశనం వరకు కాపాడుతాడు పరిశుద్ధాత్మడు అందుకు మనం అతనికి బహు ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే ఏ స్లో చెప్పిండు నేను వెళ్ళిపోతే మీకు మంచిది నేను వెళ్ళకపోతే మీకు మంచిది కాదు నేను వెళ్ళకపోతే మీకు ఏ లాభం రాదు నేను వెళ్ళిపోతేనే మీకు లాభం అంటాడు అక్కడ ఏంటది నేను వెళ్తే వేరే ఒక అతని కథను పంపిస్తాను అతను మీతో పాటు సదాకాలం ఉంటాడు అన్నాడు పరశుద్ధాత్ముడు సదాకాలము మనతో పాటు ఉంటాడు అన్నాడు కాబట్టి అటువంటి ఆసక్తి కలిగిన జీవితంలో మనం జీవించాల ఈరోజు త్రిత్వానికి సంబంధించిన బోధలన్నీ పిచ్చి పిచ్చిగా తయారైపోయినాయి త్రియేక దేవుడు అన్ని ఒకటే అందుకు మనకు తెలుసు తండ్రి అయినను కుమారు అయినను పరసాత్ అయిన ఒకటే అని తెలుసు కానీ అవి పాత్రలు ఒక్కొక్క దశల వాళ్ళ పాత్రలు నెరవేర్చుకుంటూ వస్తున్నారు అనే విషయం మనం చూస్తా ఉన్నాం కదా కాబట్టి కృతగా జన్మించాలా నీటి మూలంగా జన్మించాలా ఆత్మ మూలం కూడా జన్మించాలా ఈ మూడు జన్మ అనుభవాలకి సంబంధించింది నేను మొదటి దేశ ఐదవ అధ్యాయము ఇరవై వచనంలో అదేంటి నీ యొక్క ఆత్మ నీ శరీరము నీ జీవము రక్షింపబడాలా ఆ బోధ లేదు చర్చస్లలో ఈరోజు ఎందుకంటే నీ ఆత్మ నీ ఆత్మ రక్షించబడితే నీ శరం రక్షించబడకపోతే శరము రోగగ్రస్తం అది శోధనలకి పడిపోతూ దాంట్లో ఎన్నో బలినితలు ఉంటాయి నీ శర్రంలో బలవంతులుగా బలవంతురాలుగా ఉండాలంటే నీ శరణం కూడా విమర్శించబడాల అట్లనే నీ ఆత్మ నీ ప్రాణం కూడా అవి కూడా విమర్శించబడల్లా లేకపోతే ఏమైంది అంటే నువ్వు రక్షింపబడి కూడా రోగాలతో బాధపడతా ఉంటావు నువ్వు రక్షింపబడి కూడా చెడు వ్యసనాలకి బానిసైపోతూ ఉంటావు రక్షింపబడ్డ వారికి కూడా దయ్యాలు పడతాయి ఎన్ని చూడలేదు మనం మన గ్రూప్లోనే మన మన టైంలోనే మన కాలంలో మన సేవలో సేవకులనే పట్టినట్టు చూడలేదా మనం ఒక్క పేర్లు తీసుకోని మనము రక్షింపబడ్డాక ఈ శర్రాము విమోచించబడకపోతే వాడు నీ శరాన్ని వాడుకొని ప్రయత్నిస్తుంటాడు ఎందుకంటే అందులో పాపపు నియమం ఇంకా ఉంది అంటాడు పౌలు భక్తుడు కాబట్టి ఆ యొక్క పరిశోధన పౌలు చెప్పిన విధానంగా ముఖ్యంగా ఎఫ్ఎస్ రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ విషయంలో మీరు విశ్వాసం ద్వారా కృప రక్షింపబడి ఉన్నారు విశ్వాసం ద్వారా కృపచేత అంటే మీరు చేసుకుంది గొప్ప పని ఏం లేదు అని చెప్తుండడు ఆయన కృప వల్లనే విశ్వసించినావు కాబట్టి రక్షింపబడ్డాడు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపడినాడు ఇది మీ వల్ల కలిగినది కాదు దేవుని వరమే కాబట్టి ఈ సృష్టిలో బహు ప్రాముఖ్యమైన వరం ఏంది అంటే రక్షణ అట్లా ఎన్నో ఉన్నాయి బైబిల్లో వరాలు వరం గిఫ్ట్ ఒకటి ఇస్తాడు ఏమైనా సాధించిన వాడికే ఇస్తాడు ఏం సాధించకుండా గిఫ్ట్స్ ఎట్లా పొందుకుంటాం మనం నాకు అనిపిస్తా ఉంటాయి కృపలు కూడా అంతే కదా నీకు భాషల వరము ప్రవచనవరము స్వసతవరము అద్భుతాలు చేయవరములు ఇవెందుకు ఇవ్వాలి దేవుడు ప్రతి ఒక్కరికి పంచిపెడుతుండే కరెక్టే ఎందుకు పంచి పెడతాడు తగినట్లు వానికి పంచి ఎందుకు ఒకని కిది ఒకని ఎందుకు పంచి నువ్వు చేస్తున్న సేవా పరిచయాన్ని బట్టి నీ యొక్క విశ్వాసతను బట్టి నువ్వు ప్రభుని హెచ్చిస్తున్న దాన్ని బట్టి ఆయన నామాన్ని కనపరచిన దాన్ని బట్టి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దేవుడు నీకు ఆ వరాలను ఇస్తూ ఉంటాడు చూడండి రన్నింగ్ రేస్లో పాలు పొందకుండా వరం పొందుకుంటామా రన్నింగ్ రేస్లో పరిగెత్తకుండా ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఏదో ఒకటి సంపాదించుకుంటారు కదా అసలు నువ్వు రన్నింగ్ రేస్ అనే ఉండక లేక ఒకవేళ రన్నింగ్ రేస్లో ఏమన్నా కొంతకాలం పరిగెత్తి మరి కొంతకాలం చల్లగుంటే నీకు బహుమానం ఎట్లా చెప్పండి నీ జీవితాంతం పరిగెత్తితేనే ఉండాలి బహుమానం మనం పరిగెత్తుతున్నాం కాంప్రమైజ్ కాకుండా ఎక్కడ భర్త పరిగెత్తుతూ ఉన్నాం కొన్నిసార్లు చాలా కష్టము మొన్న పోయిన ప్రాంతాలలో బహు బాధాకరంగా ఉండే కష్టంగా ఉండే అయినా కానీ ప్రభుమోహం చూసి సేవ చేస్తూ కొన్నిసార్లు ఇంత రకమైన అనుభవాలు జరుగుతూ ఉంటాయి ఆత్మీయంలో నిద్రమైనప్పుడు దుష్టాత్మలు డే టైంలోనేమో కొందరు వ్యక్తుల ధర వచ్చి పోరాడుతుంటాయి కొన్ని కఠినమైన ఆత్మలు ఉంటాయి కొన్ని మనుషుల మీద దూరంటే ఏ స్ప్రు ఎట్లా మౌనంగా ఉన్నాడో అట్లా మౌనంగా వండి వాణ్ణి మీద విజయం పొందుతాం సైతాన్ని మీద విజయం పొందే విధానం అదొకటి కాబట్టి రక్షణానుభవము మొదటి నాజలు చేపడ్డ జీవితంలోని మొదటి దశ అయితే రెండవది బహు ప్రాముఖ్యమైనది అదేంటంటే ఎవడైనా నన్ను వెంపడింప తను తాను ఉపేక్షించుకునే వాళ్ళము నీ ఒంటరి జీవితం వ్యక్తిగత జీవితం ఎందుకంటే రక్షింపబడ్డాక ఒంటరి వాడము స్టార్టింగ్లో అందరు పాటి ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటది జీవితాంతం యుద్ధం జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు అనుకోద్దు ఈ దశలు ఒక దాని తర్వాత ఒకటి వస్తాయి అప్పుడు మొదటి అయిపోతే రెండోది అయిపోతుంది మూడోది అయిపోతుంది అనుకో లేదు తర్వాత వెంబడి ఇంకోటి నడుస్తూనే ఉంటాయి సీరియల్ గా రక్షణ నువ్వు దాన్ని నిశ్చయం చేసుకోవాలంటాడు నీ పిలుపుని మొదటి దశని కొనసాగిస్తూనే ఉండాలా అప్పుడు మధ్యలో ఈ స్వీయ దశ ఆరంభమైనప్పుడు దాన్ని కూడా కొనసాగిస్తున్నప్పుడు రక్షణ అనుభవాన్ని కూడా కొనసాగించుకోవాలా అదే రీతిగా స్వీయ జీవితం ఉపేక్షించబడ్డ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు త్యాగబోరితమైన జీవితం ఆరంభమైతుంది ఎందుకంటే ఇవన్నీ ఒక రకంగా మనకి టెస్ట్లు ఈ టెస్ట్ల ప్రతి దశలో విజయం పొందే నీకు రివార్డు పెరుగుతూ ఉంటుంది కొంతమంది సాక్ష్యాలు వింటూ ఉంటాను ఉపాసండి ప్రార్థన చేసే సాక్ష్యాలు ఫార్టీ డేస్ ఉపాసం ఉంటే దానికి జీవితంలో ఎటువంటి విశేషమైన కార్యం జరిగినాయి తన ఎటువంటి మార్పులు వచ్చిన్నాయి తన ఆత్మీయ జీవితంలో ఎట్లా ఉన్నతంగా ఎదగగలిగినారు తన వాక్య ధ్యానంలో పరిచయలో ఎట్లా తయారైనారు ఇవన్నీ వాళ్ళు ఆ పంచుకుంటూ ఉంటారు మనందరికి మంచి అవకాశం కదా ఫాస్టింగ్ ప్రేజ్ చేయడానికి వరకు కాబట్టి ఉపేక్షింపబడ్డ జీవితం సమస్య ఏంటంటే నీ శరీరానికి నీ ఆత్మకి అదొక పెద్ద యుద్ధం పోరాటంలాగుంటది అన్నట్టు మనకు తెలుసు దళితుల రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయము పదహారవసరం మనం చూస్తూ ఉంటాం కదా శరీరానికి ఆత్మకి ఎటువంటి పోరాటం ఉంటుంది అండి ఒకవేళ దాని విషయంలో నువ్వు బలహీనగా లేక సమాధాన పడితే ఏం జరుగుతుంది చూడండి ఒకసారి గణితుల రాష్ట్ర పత్రిక ఆరవ ఐదవ అధ్యాయం గణితుల రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వర్షాలు చూస్తున్నా గణితుల రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయము పదహారా నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి అప్పుడు మీరు శరీర ఏచలను నెరవేర్చారు ఇక్కడ మటుకు చాలా ఛాలెంజ్ శరీరము ఆత్మకును ఆత్మ విరోధంగా ఆపేక్షించడ ఆదమల పాపం వల్ల తయారైందీ సొంత శరీరమే నీకు విరోధి అయితే నేను ఒక నా కలిగితే అతను మాట్లాడుతున్నాను ఆయన చాలా దీర్ఘకాలం పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్లో పనిచేసి వచ్చిండి మా దగ్గరికి సరే నేను కొంత హాస్పిటల్స్లో పనిచేసినాను కాబట్టి నాకు కూడా నాలెడ్జ్ ఉంది కాబట్టి కొన్నిసార్లు వాటి గురించి మాట్లాడుతుంటుంది ఆయన ఆశ్చర్యపోతుంటాడు అరే నీక తెలుసా అనేసి సరే నేను ఆ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నేను డాక్టర్లతో వాళ్ళతో వెళ్తాను మాట్లాడినా కాబట్టి అవన్నీ చెప్తూ ఉంటుంది ఆయన డయాబెటిక్ అయిపోతే నేను చాలామంది డయాబెటిక్స్ డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్ అని ఇండియన్ జీన్స్ డిసీస్ అని అంటే ఇండియన్ జీన్స్ కి బలహీనత ఉందంట ఇండియన్స్కి అందరికీ అది వచ్చే అవకాశం ఉందంట ఇట్లా అందరు ఓడికి వాడు ఆ శాపనార్థాలు పెడతా ఉన్నాడు ఇది కామన్ బదారు ఇండియన్స్కి అంటే నువ్వు శాపం పెడుతున్నావా రావాలందరికని నేను అన్నను నీ శరీరమే నీకు శత్రువు ఆయన సడన్లీ షాక్ తిన్నాడు ఏం మాట్లాడుతుంది నాకు డయాబెటీస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనేసి ఏ డాక్టర్ ఒప్పుకుంటువచ్చు కానీ నాకు అర్థమైంది సరే నాకు ఎట్లా అర్థమైందో మీకు తెలుసు కొంతమంది విన్నారు నేను చెప్పిన సాక్ష్యం డయాబెటీస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే నీ సొంత శరీరమే నీకు శత్రు అయింది దాన్నే ఆటోఇమ్యూన్ డిసార్డర్ అంటారు ఉదాహరణకి దేవుడు రక్తంలో ఎర్ర కణాలని తెల్ల కణాలని పెట్టి ఎర్ర కణాలు ఏం చేస్తుంటాయి నువ్వు తినే ఆహారంలోని అదంతా దాని అంత పొందుకుంటుంది దాని తర్వాత బలము పోషక పదార్థాలు అన్నిటి పొందుకొని అది శర్ర అవయవాలకు సరఫరా చేస్తూ ఉంటది తర్వాత జీవవాయువుని సరఫరా చేస్తూ ఉంటుంది ప్రతి అవయవానికి జీవవాయువు రావాలా నువ్వు పీల్చుకున్న గాలి ఆ జీవ రక్తంలోకి పోతుంది రక్తము ప్రతి అవయవానికి జీవవాయువుని సరఫరా చేస్తూ ఉంటది అట్లా నీ జీవ నీ అవయవాలు అన్ని ఉంటాయి దాని తర్వాత రక్తంలో రక్తము ప్రాణ ప్రా ప్రాణం ప్రాణంకు మూలమనుంది కాబట్టి ప్రాణము రక్తంలో భద్రపరచబడింది అంత వాక్యం ప్రకారం అట్లనే తెల్ల కణాలను పెట్టిండ్రు దేవుడు రక్తంలో ఇవి తెల్ల తెల్ల కణాలు ఏం చేస్తాయి అంటే రక్తం ఎర్ర కణాలను కాపాడే బాధ్యత దాన్ని సోల్జర్స్ అన్నట్టు అవి అవి రక్త ఎర్ర రక్త కాలని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఇది పోయి వాటిని చంపేస్తుంది అంటే నీ రక్తంలో కూడా యుద్ధం జరుగుతుందనే చెప్పడం నువ్వు గ్రహించినావా నీ లైఫ్లా ఇరవై గంటలు యుద్ధం నడుస్తుంది నీ రక్తంలో తెల్ల కణాలు ఎర్ర రక్త కణాలని కాపాడడంలో శత్రువు కణాలని ఓడగొడుతూ వాటిని చంపేస్తుంది కాబట్టి ఏ రోజైనా నువ్వు ఈ కణాల గురించి ప్రార్థించినవా రక్త కణాలతోనూ మాట్లాడినావా తెల్ల కణాలతోనూ మాట్లాడినావా సరే మన వాక్యం ఎటో వెళ్ళిపోతుంది కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటే కొన్ని రోగాలు డాక్టర్లు కూడా అంతు పట్టవు ఎందుకు మొదటిదిగా డయాబెటీస్ చాలా మంది అది ఎందుకు వచ్చిందో కానీ మనకు తెలుసు ఏంటది ఈ తెల్ల కణాలు తన సొంత శరీరానికి శత్రువు బయటి శత్రువుని తరమకుండా లోపల ఉన్న తన సొంత బంధువులని శత్రులుగా అటాక్ చేస్తుంది అది ఉదాహరణకి ప్యాంక్రియాస్ ఉంటుంది ప్యాంక్రియా చాలా చిన్న అవయవం శరీరంలో అది ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంటే దాని పేరు ఇన్సులిన్ ఇన్సులిన్ అనేది హార్మోను దాన్ని ఉత్పత్తి చేయనియకుండా ఈ తెల్ల కణాలు పోయి మీ ప్యాంక్రియాస్ని కొడుతూ ఉంటాయి చంపేస్తూ ఉంటాయి అవి ప్యాంక్రియాస్ చనిపోయింది అప్పుడు ఏమవుతుంది అది ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు అప్పుడు శరీరంలో రక్తం చక్కెర జమ అయిపోతూ చాలా మంది తెలియదు బేసిక్స్ ప్యాన్క్రియాస్ ఎందుకు ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తలేదు అంటే ఈ తెలకరణాలపై దాన్ని చంపేస్తున్నాయి ఆటోమన్ డిసార్డర్ మోకాల నొప్పలు ఎందుకు వస్తున్నాయి మోకాలలో ఉండే కార్టిలేజ్ని ఈ తెలకరణలపై కొట్టి చంపేస్తున్నాయి అట్లా శరీరంలో ప్రతి అవయవాన్ని తెలకరణలపై చంపుతుంటే నీ సొంత శరీరమే నీకు శత్రు అయింది ఈ వాక్యం కూడా అదే హెచ్చరిస్తుంది అన్నట్టు మొదలసారి చూడండి శరీరము ఆత్మకు ఆత్మ శరణకు విరుద్ధంగా ఆకర్షించను ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు మీరే మీరేవి చేయ నిశ్చయించరో వాటిని చేయకుందరు ఇదైతే నేను గమనించగలి మన గ్రూప్లో చెప్పినవి చేయక కష్టాల పాలైన చాలా మంది ఉన్నారు కానీ ఎంత పర్ఫెక్ట్గా విధేత చూపించి చెప్పినట్లు చేసి బాగైన కూడా ఉన్నారు ఇప్పుడు కాదు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం చెప్తున్న మాటలు ఇవన్నీ నేను ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ క్రితం చెప్తున్న మాటలు ఎందుకు అంటే చెప్పినవి బాగానే ఉంటే వింటే అవును చేయాలనిపిస్తుంది ఈ లోకం తట్టుపోయినాక అన్ని పోతాయి అన్నట్టు అట్లా అన్నట్టు ఇప్పుడు చూడండి మీరేవి చేయనిశ్చయించారో వాటిని చేయకుందరు అందుకే నేనేం చేస్తానంటే నా మనసులో ఏదొచ్చినా ఫస్ట్ దానికి ప్రార్ధాన్యత ఇచ్చేస్తాను తెల్లవాట్లు ఇచ్చినప్పుడు ప్రార్థన చేయాలి జస్ట్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం ప్రార్థనలు ప్రాధాన్యత ప్రభుకి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి నా చేర్చబడ్డ జీవితంలో కాబట్టి చూడండి ఎట్లా ఉపేక్షించుకోవాలా ఒకవేళ నువ్వు నీ శరీర కార్యంలో ఎట్ల చూడండి పంతొమ్మిదో అధ్యాయంలో శరీర కార్యంలో స్పష్టములైనవి స్పష్టమైనవి అవి అనగా జాలత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు అదైపోయినాయి భేదములు విమతములు అసూయలు మతతలు అలరితో ఆటపాటలు మొత్తం పదిహేనున్నాయ్ ఎప్పుడు నేను కౌంటర్ చేయలేదు రోజు ఫస్ట్ టైం తీస్తున్నాను ఈ పదిహేనులో మీరు ఏం చేస్తారు తర్వాత ఒక పేపర్ తీసుకొని సీరియల్ నెంబర్స్ పెట్టుకోండి ఇవన్నీ రాయండి ఇవన్నీ రాసి ఒక్కొక్కటి ఎన్ని పాలల్లో నీ జీవితంలో ఇంకా ఉన్నాయో ఒక స్కేల్ పెట్టుకోండి వన్ టు ఫైవ్ అని వన్ అంటే లెస్ ఫైవ్ అంటే మోరు త్రీ అంటే ఒక మోతాదు యావరేజ్ నీ జీవితంలో ఈ పదిహేను ఎంతోన్నాయో చెక్ చేసుకోండి ఆ పేపర్ మీద నువ్వు ఆశ్చర్యపోతు రక్షణ పొంది భాప్సం పొంది ఇంతకాలమైనా ఇవన్నీ నీలో ఇంకా ఉన్నాయి కొన్ని ఎక్కువ పాలలు ఉన్నాయి కొన్ని తక్కువ పాలలు ఉన్నాయి అంతే తేడా ముఖ్యంగా ద్వేషము నేను గమనించింది అసూయలు ఎక్కువ మొన్న ఎక్కడో ఎవరికో చెప్తున్నాను చిన్న గ్రూప్లో అహరోను కుమారులు యాచకత్వం పొందుకున్నారు కానీ మోసే కుమార్లకి ఏమన్నా పాత్ర ఇచ్చిండ్రా మోస చాలా పెద్ద ప్రవక్త కదా మళ్ళీ అటువంటి వాడికి అతనికి ఇద్దరు పిల్లలు కదా ఎర్షోము మిరారియా నా జ్ఞాపకంకి వస్తలేదు ఎవరైనా చెప్పొచ్చు కరెక్షన్స్ చేయొచ్చు ఇద్దరు కొడుకులు కదా ఇద్దరు కొడుకుల గురించి ఎక్కడ వినం అని ఒక్కసారి నేను చూసిన రీసెంట్లీ ైబిల్లో దినవృత్తాంతంలో కావచ్చు అక్కడ గెర్షోము దాని ఇంకొక అన్నదాములు ఇద్దరు అహరోను సంతతి వారికి సహాయకులుగా మందిరంలో పనిచేసినట్టు నేను చూసిన కానీ లీడర్ పొజిషన్స్ దొరకలేదు వాళ్ళకి జీవితాంతం కానీ ఈరోజు మనం అందరం కదా మన పిల్లలే లీడర్స్ తీసుకోవాలి పొజిషన్స్ అని వేరే వాళ్ళద్దు మూసే తన పిల్లలకి ఇవ్వకుండా జాస్వకి ఎందుకు ఇచ్చిండు యాజకత్వము తన పిల్లలకి ఇవ్వకుండా ఆహ్వాన పిల్లలకి ఎందుకు బాగా అర్థం చేసుకోండి వీళ్ళందరూ దేవుని స్వరాన్ని విని పాటించిన వాడిని దేవుని స్వరాన్ని విని పాటించిన వాడిని అందుకు నాజలు చేపట్టే జీవితము ఒంటరి ఆయన గ్రహించగలిగిండు చెప్పండి ఇప్పుడు అదే రీతిగా ఆత్మచిత నడిపింపట వారి జీవితం ఎట్లుంటే చూడండి ఆత్మ ఫలములు ఉంటాయి ప్రేమ సమాధానం ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనం విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహం పది ఉన్నాయి అవి అవేమో ట్వంటీ అవేమో ఫిఫ్టీన్ ఉన్నాయి శరీర కార్యములు ఆత్మ ఫలాలు ఏమో ఉన్నాయి ఫలము అంటే ఒక రకంగా చెప్పాలంటే గిఫ్ట్ అన్నట్టు ఇవన్నీ ఫలాలు నువ్వు కష్టపడినది నీకు ఫలాలు అన్నట్టు ఇవి ఏ రోజన్నా నువ్వు ప్రేమని చూపించినవా వారి చర్యలు ఏ రోజన్నా దేవుని ఆత్మ ఎందు సంతోషాన్ని నువ్వు వ్యక్తపరచగలిగినవా ఏ రోజన్నా ప్రతి ఒక్కరితో సమాధాన పడినవా ఏ సహించగలిగినవా ఏ మనుషుల పట్ల దయాళత్వం చూపించినవా దీనిలో ఎంత మంచితనం ముఖ్యంగా చూడండి ఆత్మ ఫలాలలో విశ్వాసమైనది ఒక ఫలం అట్లనే ఆత్మ వరలలో కూడా విశ్వాసమైనది ఒక వరం ఆశ్చర్యం కదా ఈ వరము నువ్వు తిరిగి ఫలంగా మార్చుకోవాలి నాజీరి జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యం సాత్వికంగా జీవించడము సమస్తాన్ని కంట్రోల్గా చూసుకోవడం ఇవన్నీ బహు ప్రాముఖ్యమైన ఆత్మీయ జీవన విధానాలు మనం అర్థం చేసుకుంటాం కాబట్టి ఉపేక్షించుకొని జీవించడము ఎందుకంటే ఉపేక్షించుకుంటేనే కానీ నువ్వు ప్రభుకి సన్నిహితంగా జీవించలేవు అదే సీక్రెట్ జస్ట్ ఒక ఆరాధన సమయంలోనే ఈ లోకాన్ని ఉపేక్షించుకుంటాం ఒకప్పుడు లోకాధిగతంగా జీవిస్తూ ఉంటాం నేను ఇతరులతో మాట్లాడుతుంటే కూడా ఏదో ఈ యొక్క బైబుల్ జ్ఞానాన్ని అందులో బయటకు అందులోకి తీసుకొని వస్తూ ఏదో రూపకంగా వాడి హృదయాలపై నాటుకోవాలి ఈ వాక్యాన్ని కెమెరా సైడ్ ఉందండి నాకు అన్ని ఆటంకాలే ఉన్నాయి బ్రదర్ మొబైల్ ఫోన్ కూడా సరిగా పనిచేస్తలేదు ల్యాప్టాప్ సరిగా పనిచేస్తలేదు గత వారం నుంచి ఎప్పుడు మూడవ దశ త్యాగం సచివ యాగం నాజీలు చేపడ్డ జీవితంలో మూడవ దశ సచీవ యాగం లేక త్యాగం లేక ఇంగ్లీష్ లో సాక్రిఫైస్ అంటాం కాబట్టి రోమన్ రాష్ట్రపతిలో మనకు తెలుసు పన్నెండవ అధ్యాయం మొదటి వర్షాలు మనం చూసినాము మనమందరము సజీవ యాగంగా ఆయన కొరకు సమర్పించబడ్డ వారం అంటే సజీవ యాగం అంటే ఈ బలి బ్రతికే ఉన్నదే కానీ చచ్చిన దానిలాగా సమర్పించబడుతుంది లివింగ్ సాక్రిఫైస్ అంటాం ఇంగ్లీష్లో సజీవ యాగం కాబట్టి ప్రతిరోజు నువ్వు అన్న విషయం గ్రహించాలా కానీ లోకాతీతంగా చూస్తే నువ్వు అట్లా ఉండద్దు మనం ఆయన కణిక చొప్పుననే మనము జీవించడం నేర్చుకోవాలా ప్రతిరోజు నేను ఇందాక కూడా వస్తుంటే ప్రభావం నాకు నీ కనికిర మోసం అయినా అని ప్రార్థన చేస్తా వస్తున్నాను నేను ఎందుకంటే మనం ఉంటుంది కాలం బహు డేంజరస్ కాలం ఎక్కడ పడిపోతామో ఎటువంటి దుష్టశక్తులు మనల్ని పడగొడతాయో అవి ఎప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాయి నీ కొరకు నా కొరకు వీడు ఎప్పుడు చో చోటిస్తే వీడి శరంలో దూరి వీడి అవయవాలను అన్నిటినీ నేను రోగగ్రస్తం చేయాలని మొత్తం సాక్ష్యం చెడగొట్టాల ఈ సాక్ష్యం వీడి వీడి జీవనం ఫెయిల్ కావడం చూసి అందరూ దేవుని నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోవాల అట్లా చేయాలా చిన్న భిన్నం చేయాలా అని వాడు ప్రయత్నిస్తా ఉన్నాడు కానీ మనం మటుకు ఆ సమస్తాన్ని ఉపేక్షించుకున్నాము ప్రార్థనా ఆయన సన్నిధిలో కూర్చొని మనము సజీవ యాగంగా ప్రతిసారి ప్రార్థనలో నువ్వు బలి ఆయన సన్నిధిలో అంటే ఇక బలి పశువు చచ్చిందే దానికి ఏ ఆశలుండవు దాని కాబపూరితమైన జీవితం లేక సజీవ యాగంగా సమర్పించబడ్డ జీవితంలో నువ్వు ప్రతిరోజు కొనసాగి సాగాలని జీవితాన్ని అంటే ఎట్లా పరిశుద్ధంగాను ఆయనకు అంగీకారంగాను సంపూర్ణంగా ఆయన కొరకు సమర్పించబడ్డవాడవుగా పరిశుద్ధంగాను ఆయనకు అంగీకారంగా మనం జీవించాలనేది డ్రోన్ రాష్ట్ర పత్రికలో చూస్తున్నాము మూడవ దశలో నాలుగవ దశలో మనం చూసినాము సేవకుడు సేవకు సేవకుడు లేక పనివాడు అనేది కాబట్టి సర్వెంట్ హుడ్ అంటాం ఇంగ్లీష్లో ఏ రీతిగా మన ప్రభు పరిచర్ చేయించుకునికొచ్చాడా పరిచర్య చేయనికొచ్చాడా ఇతరులకు ఒక పరిచారకు మనకు పరిచయబడ్డాడు ఇదే త్యాగ పని వానికి జీవితం కాబట్టి మన మన సేవా పరిచయలో చాలా మంది ఇతరులతో పరిచయం చేయించుకోవాలని ఆశపడతారు కానీ మనం ఇతరులకు పరిచయం చేసేయడానికి లోకంపడ్డాం ఎందుకంటే మన పివాట్లు చేసిండు కాదు క్రిస్తు కలిగిన మనసు కదా ఎంతమందికి నువ్వు పరిచయం చేయగలుగుతున్నావు పరిచయం చేయగలుగుతున్నావు కష్టాలు వానికి ఉపశమనం కలిగించగలుగుతున్నావు మానిసత్వం మనం పోతున్నాం ఇప్పుడు కాబట్టి చివరి దశ దాసుని దశ లేక ఇంగ్లీష్లో బానిస బానిస అనొచ్చు దాసుడు లేక ఏమంట బానిస లేక ఖైదీ అంటారు కొన్నిసార్లు క్రీస్తు ఖైదీ క్రీస్తు పరిచయం చేయబడడం కాబట్టి ఐదవ దశ గురించి కొంచెం క్లుప్తంగా నేను చెప్పేసి వాకి ముగిస్తా 9.45 ఫార్టీ ఫైవ్ అవుతుంది టైము పౌండ్ దీనికి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ చివరి దశ ఇది అల్టిమేట్ అంటాం ఇంగ్లీష్లో చివరి నాజీరు చేపడ్డ జీవితం ఇంకొక అవకాశం ఉంటే నేను ఏదైనా ఒక రోజు ఇది కంప్లీట్ చేస్తా దీంతో నా మీద నా భారం ఎందుకంటే స్టార్ట్ చేసే ఆల్మోస్ట్ వన్ ఇయర్ క్రితం ఇది ఈ వాక్యం మళ్ళీ ఈ కొత్త సంవత్సరానికి మనం దీన్ని చూస్తా ఉన్నాం ఎందుకంటే ఒకప్పుడు మనకి ఏవిపిఎం లో హార్డ్లీ ముగ్గురు నలుగురో బోధకులు ఇట్లా వాక్య పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు ఈ రోజు థర్టీ థర్టీ టూ పీపుల్ ఉన్నారు వాక్యం చెప్పేట కాబట్టి అందరికీ అవకాశం రాకపోవచ్చు వంతుల చెప్పున మనము కొందరికి ఒక మంత్ మరి కొందరికి ఇంకొక మంత్ ఇప్పుడు ఈరోజు ఉన్నారు ఇంకొక థర్టీ జాయిన్ అనుకోండి ఎట్లా సాధ్యం అప్పుడు కొన్ని ఓల్డ్ పీపుల్స్ నేమ్స్ బ్యాక్ వెళ్ళిపోతుంటే కొత్త వాళ్ళే ముందుకు వస్తుంటే ఎందుకంటే వాళ్ళు కొత్త వాళ్ళని ప్రోత్సహించాలి కాబట్టి మనం అందరినీ శిష్యులుగా తయారు చేయాలా వీళ్ళందరిపై అనేక లేని శిష్యులుగా తయారు చేయాలా అదే మనకు అనుగ్రించబడ్డ వాక్యం దానికి విధేత చూపిస్తా ఉన్నాం కాబట్టి చివరి నాజర్ చేపడ్డ జీవితంలో చివరి దశ దీని తర్వాత నువ్వు ఒక ప్రధాని కాని ఇలా ఎందుకంటే ఏస్రో చెప్పిండు ఎవడైతే తను తాను తగ్గించుకుంటాడో హెచ్చింపబడిందన్నాడు అన్నిటికంటే తగ్గించబడ్డ జీవితం ఏం తెలుసా బానిస జీవితం నీకంటూ ఏ స్వాతంత్రం లేదన్నట్టు ప్రముఖ జీవించడమే నీ బాధ్యత అన్నట్టు కాబట్టి అది ఎట్లా సాధ్యము అంటే పిలుపులు రాసిన పత్రికలో దానికి సంబంధించిన విషయం కూడా చూపిస్తున్నాడు పిలుపులు రాసిన పత్రిక పౌలు భక్తులైన పౌలు ఫిలిపిన్ రాష్ట్రపతి గల మూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన మాట్లాడుతున్నాడు క్రీస్తీయ నందు దేవుణ్ణి ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానములు నేను క్రీస్తు ఖైదీని అని పరిచయం చేసుకుంటున్నాడు ఉన్నతమైన పిలుపు ఎప్పుడన్నా మనం ధ్యానించినమా దీనికి సంబంధించి ఉన్నతమైన పిలుపు చాలామందికి పిలుపులు ఉన్నాయి లోకంలో కానీ పోలటు ఉండే తనకి ఉన్నతమైన పిలుపు ఉంది అని తెలుసుకున్నాడు అయినా దాని కొరకు పరిగెత్తి మరి మనం ఏం చేస్తామని చెప్పండి ఎక్కడ ఇచ్చిన గొంగలు ఎక్కడే లేక ఉన్నతమైన పిలుపు కొరకు పరిగెత్తుతున్నామా అని అంటుండే అక్కడ క్రీస్తుయస్ నండు దేవుని ఉన్నతమైన పిలుపునకు నేను అదే చెప్తుంటాను ప్రవ్వ ఎవడు చేయని విధంగా సేవ చేయాల ఎవడు పరిచర్ చేయని విధంగా పరిచయం చేయాలా ఎవరు వాక్యాన్ని ప్రకటించిన విధంగా ప్రకటించాలా ఎవరు ధ్యానించని విధంగా ధ్యానించాలా రెండు మూడు వేల సంవత్సరాలు సంవత్సరాలలో ఎవరు ప్రార్థించిన విధంగా నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను ప్రవ్వా దేవునికి ఇష్టమే కదా అరే ఇన్ని కోట్లాది కోట్లాది ప్రజలలో ఎవడు ఇట్లా వింతగా ప్రార్థన చేసిన చూడడా ఎవడు చేయడు కదా ఈ సృష్టారంభం మొదలుకొని ఆదాము కాలం మొదలుకొని మన వరకు ఎవడు చేయని విధంగా నేను వాక్య ధ్యానం చేయాలా ఎవడు చూడని విధంగా దాన్ని నేను చూడాలా ఎవడు ప్రకటించని విధంగా నేను ప్రకటించాలంటే అరే ఎవడు ఇప్పుడు వింతగా ప్రయత్నిస్తుండ్రు కొంచెం ఆలోచించాలనుకోవడం లేదా దేవునికి ఆసక్తి కదా ఇటువంటి వాళ్ళు కావాలని మనుషులు యథావిధిగా పుడుతున్నారు జీవిస్తున్నారు చనిపోతున్నారు ఆయనకి ఏమి ఇష్టం అట్లుంటే ప్రత్యేకంగా నాజీలు చేపడ్డ జీవితం అంటేనే ప్రత్యేకించబడ్డవారు మరి వారు ఉన్నతమైన పిలుపు కొరకు బహుమానం కొరకు పొందవలన్నీ పగెత్తున్నారా బానిస ఏం చేస్తాడు మాస్టర్ ఏం చెప్తే అదే కదా అంత డీటెయిల్గా కానీ మీకు టైం అయిపోతుంది కానీ ఆయన అది పొందుకున్నాడని చెప్తారు కదా చివరికి పొగులు రెండో తిమ్మతి రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయము ఏడు ఎనిమిది వర్షాలలో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటని చాలా మంది పొగట్టుకుంటారు చాలా మంది పొగట్టుకుంటారు నేను చూసిన మన టైంలోనే మన కాలంలోనే పశ్చాదప్ప ఏడిసి తెచ్చుకుంటే నువ్వు ఒక లెవెల్ పడిపోయి మళ్ళీ కింద నుంచి ఇంకొక మెట్టికి వస్తుంది ఎప్పుడైతే నువ్వు అవిశ్వాసం పై నుంచి కింది వరకు పడిపోతావు బహు కష్టంతో కూడింది ఆ జీవితం కాబట్టి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముటించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీద నా నీతి కీరీటము ఉంచబడిందని ఆ దినమందు నీతి గల న్యాయవాది న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా మరి ఎవరికి చెప్పండి తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారికి అందరికీ అందుకే నేను అడుగుతా ఉంటాను ప్రతిరోజు ఏ శ్రో చెడలన్న ఆసక్తి మీకు అందరికి పుట్టలని ఎంతకాలం నేను చూసిన వాడిని చెప్తున్నాను ప్రతిరోజు కవ్వా నీ ముఖాన్ని నేను చెడలను నాకు ఒక అవకాశం ఈ ఒకటే సార్ చాలు ప్రతిరోజు అవసరం లేదు ఒక్కసారి చూస్తే చాలు నువ్వు ఒక్కసారి ఆయన చూస్తే నీకు ఏ వ్యామోహాలు ఉండవు శరణ నియమాలన్నింటినీ బహు కంట్రోల్లో పెట్టేసుకుంటావు ఆటోమేటిక్గా ఎందుకంటే ఆయన చూసినా అది నిజము జీవితం మర్చిపోలేం అవిధేయత చూపించలేం పౌలు అంటాడు తమస్క మార్గంలో చూసిన దర్శనానికి నేను ఎప్పుడు అవిదే కాలేదంటాడు కాబట్టి మనం కూడా అవిధేయత కావద్దంటే నువ్వు ఒకసారి చూడాల ప్రభు నా చూడాలని నాశపడుతుంది ఆయన తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారి అందరికీ అనుగ్రహించును ఒకటి తిమ్ముతనట్టాడు తన ప్రత్యక్షత కొరకు ఆపేక్షించు వారికి అతను అనుగ్రహించాడంట అంటే ఆయన పైరుపరచుకుంటాడంట చూపిస్తాడంట ఒకసారి చూసి చూడండి మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది నీ శరీరం నీ పిలుపు నీ ప్రాణము నీ ఆత్మ నీ జీవము అన్ని డిస్టర్బ్ అయిపోతాయి ఒకటే దర్శనం ఆ చివరి నాజలి జీవితము టఫ్ బహు కొద్ది మంది సేవకులే ఈ దశకు వస్తారు అందులో నువ్వు నేను ఉండాలని ప్రార్థిస్తాం కండ్లు ముసుకోండి పరశుద్ధు వండ్రి ఇస్రాయలు గొప్పదేవా కృతజ్ఞతలనైనా బాహ్యానికి యూదుడు యూదుడు కాడు అంతరంగ మందు యూదుగా మార్చబడ్డవాడే అని రో పత్రిక రెండో అధ్యయనంలో చూపిస్తారు అదే రీతిగా అప్పుడు ఇస్రాయల్ సంబంధాలు అందరూ ఇస్రాయలు ఇస్సాకో వలనైనది సంతనం అనబడదు అన్నారు అయినా కాబట్టి ప్రకృతి సహజమైన ఇస్రాయేల్ లేదు ఇది ఆత్మీయమైంది నాజీలు చేపడే జీవితము ప్రత్యేకింపటి జీవితము ఒంటరి జీవితం మీతో పాటు ఎక్కువ సమయం గడపాలంటే ఈ లోకంలో ఒంటరి కానీ ఒంటరి చెప్పుకొని ప్రభు మీ సన్నిలో సమయం గడుపుతలేం క్షమించండి కనికరించండి రూపలో చూపించండి అయినా ఈ రాత్రిసంలో మేము ప్రార్థిస్తుండగా ప్రభావ నేను మీ యొక్క బానిస లాగా కొద్దిమందే ఉంటాడని మీరు మాకు చూపించిన దాని అనేక పర్యాలు నూటికో కోటికో ఒక్కడు ఉంటాడని చూపించారు ప్రభావ సేవకులలో నేను అందులో ఉండాలని ఎంతగానో తపన పడుతున్నాను ప్రభావ క్రీస్తు ఖైదీ నా పేరు ఆ పేరు కొరకు నేను ప్రయాసపడతానంటున్నాయి నాకు కనుకరించని నాకు అనుగ్రహించండి ప్రవ్వ ఈ ఖైదీ కొరడా దెబ్బలు తింటాడు ప్రవ్వ శరణమంత గాయాలైతే ఉంటాయి మీరు పొందిన గాయాల అనుభవంలోనికి వెళ్తున్నాం ప్రభావ మమ్మల్ని మీ అగ్ని చేత కాల్చమని ప్రార్థిస్తున్నాం బానిస ఎంతగానో శ్రమలుగుండతుంటాడు ప్రభా మేము అవి గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలని ఎందుకంటే ఈ శ్రమలు గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తాయని చెప్తుంది కాబట్టి క్రీస్తు ఖైదగా మమ్మల్ని తయారు చేయండి క్రీస్తు బానిసగా మనల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మీరు క్రీశంగా ప్రభు ఆత్మీయ స్థితిలో ప్రభు మేము ఉన్నత స్థితికి ఎదగాలంటే మమ్మల్ని మేము బహుగా తగ్గించుకోవాలా మాలో ఎటువంటి అతిశయము గర్వం లేకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాం గర్వము అతిశయము అవి మాలో నుంచి గతించనుగాక వేసు క్రీస్తునామంలో ఇక మీద ఎన్నిట్లవి మా దగ్గర రాకపోవును గాక వింటున వారందరి జీవితంలో యువతండి సంపూర్ణమైన స్వచ్ఛత ప్రకటిస్తున్న ఈ దినం యేసు క్రీస్తు పరిశోధన ప్రతి జీవ కణానికి వ్యర్థిస్తున్న ప్రతి దుష్ట శక్తులకి వ్యతిరేకంగా నిలబడాల్సిందే ప్రతి బాక్టీరియాకి ప్రతి వైరసెస్ కి వ్యతిరేకంగా నిలబడాల్సిందే యేసు క్రిష్ణిస్తున్న ప్రభావ దీర్ఘాయ పచ్చి ప్రతి గొప్ప సేవకులుగా తయారు చేసి అనిపించమని రాత్రి మంచిగా అనుభవించమండి మిమ్మల్ని శక్తించేలాగా ప్రతి దాంట్లో ప్రధాన ప్రాధాన్యత మేము ఇవ్వాలనైనా అటువంటి జీవితం అనే గురించి నడిపించాము ఏసు క్రీస్తు పరుషం ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభుత్వ ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికి సదాకాలం చూడండి praise lord brothers and sisters praise lord praise lord praise